వేరొక భావన లేలా పీనితో పెనగనేలా కూరినందే హరిగూర్చి తుదగంటగాకాచే కన్నులనేమి చూడకుండవచ్చునా తూచినందెల్లా హరిదూచుటగాకా వేచిన వీనులనేమీ వినకుండవచ్చునా కాచియేఘరి కథగా వింటగాకా కోరేటి చవుల జిహ్వ కోరకుండవచ్చునా కోరిన చవులహరి కూర్చుటగాకా ఆరీది బారే మనసు అణచగవచ్చునా ఆరితేరి హరి హరిగంట వడలు మోచిన దేహి వోమకుండవచ్చునా వడలు శ్రీహరిదనే వోముటగాక పడినే శ్రీవేంకటేశు బాసి ఉండవచ్చునా ఎడయ కందే సుయించుటగా